శ్రుతిస్మృతిపురాణనామాలయ కరుణాయవదశంకర ఓం ఆప్యాయమీ వాక్ ప్రాణశ్చక్షుత్రమోబలంద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకు మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం నేస్ తదాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్ పతతి ప్రేషిత ఆ మంత్రం చాలా గొప్పదండి దాని సమాధానం తర్వాత చూసుకోవచ్చు ముందు ఈ మనస్సు ఏ శక్తి చేత ప్రసరిస్తోంది అని అసలు యూ కన్సిడర్ దట్ క్వశ్చన్ ఊరికే ఏమీ కన్సిడర్ చేయకుండా అలా మెకానికల్గా పలికితే ఉపయోగం ఏమి ఉండదు తక్కువ ఉంటుంది బరాజ్ యాజ్ యు సెయిట్ యు ఫీల్ ఈ మనస్సు ఇంత మనన వ్యాపారాన్ని చేసుకోండి ఎన్ని ఎన్ని విషయాలని మననం చేసుకుందని మనస్సు యొక్క శక్తి మనస్సున్న నెగిటివ్ లో మనం ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తోంది అని అనిపిస్తుంది నేను నెగిటివ్ సెన్స్ బట్ ఈ నేను పాజిటివ్ సెన్స్ మీరు చూడండి ఇట్స్ ఎ గ్రేట్ పవర్ ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి ప్రేషితం పద్ధతి ప్రేషితం మన ఎక్కడి నుంచి వచ్చింది అసమాధానం తర్వాత చూడాల్సి అసలు ప్రశ్న వేసుకుంటాడు అందుకు మెచ్చుకోవా ోత్రోయక్ చూడండి శంకర భగవత్పాదుడు కర్మకే విరోధి కాదు కర్మకి విరోధి కాదు కర్మ చూడండి కర్మ అనేది బాహ్యమునందు ఉంటుంది ఐఎమ్ దివింగ్ యూ ది ఫిలాసఫీ ఆఫ్ కర్మ అది బాహ్యమునందు ఉంటుంది కర్మలో ఆంతరంలో ఉండదుగా బాహ్యంలో ఉంటుంది బాహ్యంలో ఉండే ద్రవ్యములతో మీరు కర్మని నిర్వర్తిస్తారు పైగా బాహ్యమునందు కర్మేంద్రియముల ద్వారా నిర్వర్తించబడుతుంది కానీ అది మనస్సు నుంచి పుడుతుంది సంకల్పం నుంచి పుడుతుంది కాబట్టి ఆత్మకి దానికి సంబంధమేం లేదు కర్మ ఇది కర్మ యొక్క కథ కర్మ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది అవుతర్ బట్ ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది మైండ్ ఫ్రమ్ థాట్ థాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ కర్మ కాబట్టి ఆత్మస్వరూపానికి కర్మకి ఇచ్చిపుచ్చునే సందర్భం ఏమీ లేదు నాయం హంతి నహన్యతే ఆత్మస్వరూపం కర్మను చేయదు ఆత్మపై కర్మని చేయుట సంభవము కాదు ఆత్మపై కర్మని టేబుల్ మీద ఇలా కొట్టేదనుకోండి మనం టేబుల్ మీద కర్మను చేసినట్టయింది సో కన్యూ డూసం కర్మాన్ని ఆత్మ అన్నో లైక్ వాట్ కత్తి తీసుకుని మీరు గోడ మీద కొడితే అక్కడ మార్కు పడుతుంది కత్తి తీసుకుని నీళ్ల మీద కొడితే నీళ్ల మీద కూడా మార్కు పడుతుంది మీకు అది క్విక్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఫోటోగ్రాఫ్ తీస్తే కనపడుతుంది మార్కు కత్తి తీసుకుని ఆకాశంలో కొడితే మార్కు పడుతుందా పడదు మీరు ఎంత గట్టిగా కొట్టినా మీ చెయ్యి మెట్లు పుట్టాలే తప్ప ఆకాశంలో మార్కు పడదు ఎందుకంటే ఆకాశము నిరవయవము కట్టే ఆకాశాన్ని ఏమీ చెయ్యలేదు అదేవిధంగా ఆత్మను ఏది స్పృశించను కూడా స్పృశించలేదు కాబట్టి సో కర్మ కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానమునకు కర్మతో ముడిపెట్టడం అనేది అది తెలుగు ఆ తెలుగు చేయకూడదు అంటే దాని అర్థం కర్మను నిరసించారు నిరసించలేదు కర్మను నిరసించలేదు కర్మ యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి అతను అది థాట్ నుంచి పుడుతుంది కాబట్టి ఎక్స్టర్నల్గా ఏవో కర్మలు చేస్తూ ఉండడం వాటిని ఈ కర్మ మానేసి ఆ కర్మ ఆ కర్మ మానేసి మరో కర్మ అలాగే ఎక్స్టర్నల్ చేంజెస్ వాటిని కాస్మెటిక్ చేంజెస్ అంటారు కాస్మెటిక్ చేంజ్ అంటే ముఖమంతా కాస్మెటిక్స్ పెట్టుకోవడం ఆ కాస్మెటిక్స్ కర్మ ఎలా కనపడుతుంది పైకి చూడడానికి ఎలా కనపడుతుంది చాలా అందంగా ఉన్నట్టు కనపడుతుంది ఒక్కపిసరి వాష్ చేసుకుంటే మళ్ళీ ముఖం పాత ముఖమే ఉంటుంది అదేమీ అందంగా ఏమి ఉండదు ముడతలు ఉంటుంది సో దీన్ని కాస్మెటిక్ చేంజ్ అంటారు అటువంటి చేంజ్ ఇస్ నాట్ ఎ చేంజ్ ఎట్ కాబట్టి కర్మలలో కాస్మెటిక్ చేంజెస్ వల్ల ఉపకారమైనవి ఉండదు కర్మలలో కర్మ హాజ్ ఇట్స్ ఇన్ థాట్ అనే సత్యాన్ని గుర్తించి ఆ కర్మతో ఆరిజిన్లో ఉండే థాట్లో శుద్ధిని ప్రవేశపెట్టాలి థాట్లో శుద్ధి ఏమిటి నిష్కామత నిర్భయత అది థాట్లో ఉండే శుద్ధి కామనా భయము అది థాట్లో ఉండే కాలుష్యం కాబట్టి కర్మ నిష్కామత నిర్భయత అనే మానసిక స్థితి నుంచి పుడితే దాన్ని కర్మయోగము అటువంటి కర్మ కూడా ఆత్మకి సంబంధం గలది కాదు ఏ కర్మ అయినా ఆత్మకి సంబంధం లేదు కాబట్టి అంతఃకరణ శుద్ధి కొరకు కర్మను చేయుట అంతవరకు పెర్ఫెక్ట్ అంతకుమించి ఆత్మయే కర్త భోక్త అనే మాట తప్పు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని కర్మతో ముడిపెట్టడము సముచ్చయం చేయటం అంటే ఒకవైపు కర్తాభోక్తగా ఉండి కర్మ చేస్తూ మరోవైపు ఆత్మనిష్ఠుడై ఉండుట అనేటువంటి ఈ సహభావిత్వము అంటే రెండూ కలిపి ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటినీ కలిపి నిర్వహించుకుంటూ ఉండడము దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఓకే ప్రత్య్రహ్మ విజ్ఞాన విరోధాత్మ హేతువు చెప్తున్నారు దేనికి హేతువు కర్మజ్ఞాన సముచ్చయము పోసాగదు అని ముందు ప్రతిజ్ఞ కింద చెప్పినారు కర్మజ్ఞానాలని రెండింటినీ కలిపి అని పరమపక్షి అంటే అలా కలిపి కుదరదురా అని చెప్పారున్నా దానికి హేతువు చెప్తున్నారు ఏమిటి ఆ హేతు అంటే ఈ జ్ఞానం అనేది అదేమిటది జ్ఞానం అంటే జ్ఞానము రెండు రకాలు ఊరికే బుద్ధి యొక్క స్థాయిలో ఇంటలెక్చువల్గా తెలిసి ఉండుట దాన్ని జ్ఞానము ఆ తెలిసి ఉన్నది అనుభవమునకు వచ్చుట దాన్ని విజ్ఞానము జ్ఞాన విజ్ఞాన యోగం మనకి భగవద్గీతలో ఉంది సో విజ్ఞానము ఆత్మయే బ్రహ్మ అని చిలక చిలక పలకడ అంటే ఏమిటి చిలకకి ట్రైనింగ్ ఇస్తారు చిలకకి భాష రాదు మనుష్యుల భాష చిలకకి ఎందుకు వస్తుంది మనుష్యుల మనస్సు ఉంటేనే చిలకకి మనుష్యుల భాష వస్తుంది చిలకకి వచ్చే భాష చిలకకి చిలక జాతికి చెందిన భాష దానికి ఏదో ఉంటుంది ఇప్పుడు పక్షి ఇప్పుడు కోతలకు వస్తాయి అదంతా వాటి భాష అవేవో మాట్లాడుకుంటున్నాయి దే ఆర్ కన్వేయింగ్ విత్ ఈచ్ అదర్ బిజిలీ అయితే అవి కోతలను మనం అంటాం ఎందుకని వాటి భాష మనకి తెలియదు కనుక సో వేరే రామాయణంలో ఒక అతను కేకాయ మహారాజు గారికి పక్షుల యొక్క భాష తెలియదు అని ప్రారంభం అవుతుంది సహా ఆయన కూతురే కైకేయి వాటెవర్ సో కనుక చిలకకి మనుషుల భాష తెలియదు బట్ మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు చిలకకి అయితే ఒక మెషిన్ని మీరు ట్రైన్ చేయగలుగుతారో అంటే మెషిన్లో కొన్ని ఇంప్రెషన్స్ని మీరు లోడ్ చేయగలుగుతారు అప్పుడు ఆ మెషీన్ ను మీరు లోడ్ చేసిన ఇంప్రెషన్స్కి తగ్గట్టుగా ఇట్ విల్ బిహేవ్ అదేవిధంగా చిలకని కూడా మీరు ట్రైన్ చేయొచ్చు దాన్ని ఒక ఆయన రామా అని ట్రైన్ చేశాడు ట్రైన్ చేస్తే అది రామా రామా అంటూ ఉంటుంది దానికి రామ చిలక వచ్చింది పేరు ఊరికే రామా రామా అంటే దాని రాము రామాయణం తెలుసుకుని రాముని యొక్క భక్తితోటి రామా అంటూ ఉంది అదే అబ్బాయి నథింగ్ లైక్ దాగా ఇదా ఇప్పుడు ఆ చిలక పుణ్యం వస్తుందా అనే పాయింట్ కాదు ఇట్ ఈస్ జస్ట్ సేమ్ అవుట్ ఆఫ్ ట్రైనింగ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ ఫీలింగ్ ఓకే అలాగే అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇత్యాదులన్నీ కూడా వీడు అనడానికి ట్రైన్ అయి ఉంటాడు వాడు ఆ విధంగా ట్రైనింగ్ అవుతాడు సో ఎక్కడో గురువు గారి దగ్గర ఉండి కొంతకాలం శ్రద్ధగా ఉండి మంచిగా ట్రైనింగ్ అవుతాడు ఏమిటి ఆ ట్రైనింగ్ అంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇవన్నీ కూడా బాగా అంటూ ఉంటాడు అది జ్ఞానము ఆ ట్రైనింగ్ అవసరం కానీ ఆ జ్ఞానం అనుభవానికి వస్తే అది విజ్ఞానం ఎటువంటి దేని యొక్క అనుభవము దేవుడు దేవుడు యొక్క అనుభవం అనుభవ రూపమైన జ్ఞానము బ్రహ్మ ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు ప్రత్యేక ఆత్మ బ్రహ్మ విజ్ఞానస్య హృదయంలో ఆత్మచైతన్యస్వరూపుడై ఉంటాడు ఇది అధ్యాత్మ విద్య కదా ఇది ఉపనిషత్ ఇప్పుడు కాశీయాత్ర అస్తకం ఉంటుంది అంటే ఇక్కడ రైలెక్కి కాశీ వెళ్ళడం ఏ రైళ్లు ఉన్నాయి వాటి టైం టేబుల్ కాశీలో ఏ ఏ ఆశ్రమాలున్నాయి దేని ఖరీదెంత అక్కడ ఎలా ఉండాలి ఫ్రీగా ఎక్కడైనా ఉండొచ్చా భోజనం ఫ్రీగా ఏమైనా పెడతారా ఈ మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయి ఎన్ని భైరవులు ఉన్నారు ఎంతమంది అమ్మలు ఉన్నారు ఎంతమంది అయ్యలు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా దర్శించాలి ఎన్ని రోజుల ప్రోగ్రాము అనే ఉండొచ్చు దాని పేరు కాశీ యాత్ర ఇప్పుడు ఈ కాశీ యాత్ర ఈజీ టు ఉపనిషత్ ఆర్ ఈజీ టు అనూపనిషత్ ఇట్ ఈజ్ అనూపనిషత్ ఎందుకని మీకు దగ్గరగా తీసుకెళ్తున్నాం మీకు దూరంగా తీసుకెళ్తున్నా దూరంగా తీసుకెళ్తున్నా ఉపా అంటే దగ్గరికి తీసుకెళ్ళి సో దేవుడి కోసం మనల్ని దూరంగా తీసుకెళ్లేటువంటి శాస్త్రములు ఉంటాయి కర్మశాస్త్రం అట్టిదే ఉపాసనా శాస్త్రము కూడా అట్టిదే దేవుడు ఎక్కడుంటాడు దూరంలో ఉంటాడు ఎంత దూరమో అంటే చాలా దూరం వైకుంఠలోకంలో ఉన్నాడంటే మరీ ఎక్కువ దూరం అయిపోయింది పో కాశీలో ఉన్నాడంటే మరీ అంత దూరం కాదు ఈ మధ్యన వ్యాళ్ళీలోకి వచ్చాక పర్వాలేదు ఎక్కి వెళ్ళచ్చు మరీ అంత దూరం కాదు మొత్తానికి దూరమే మొత్తానికి దూరమే కానీ ఉపనిషత్తు ఇది అధ్యాత్మ ఇది దేవుడి గురించే మాట్లాడుతుంది ఎలా మాట్లాడుతుంది ఉప దగ్గరకు తీసుకుపోయే మాట్లాడుతుంది దగ్గర కంటే తాను దగ్గరకు తనను దూరంగా తీసుకువెళ్లేది కాకుండా తనను దగ్గరకు తీసుకువెళ్ళేది అది బహిర్ముఖ విద్యలవన్నీ ఇది అంతర్ముఖ విద్య కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మను ప్రత్యేకాత్మగా బోధిస్తారు ఆ బ్రహ్మ అనేది ప్రత్యేకాత్మ అంటే లోపలను ఉన్న ఆత్మ ఎంత లోపల అంటే బాగా లోపల ఉన్న ఆత్మ ఇంకెంత బాగా లోపల అంటే ఇంకా అంతకంటే లోపల అంటూ అది లోపల ప్రత్యేక వెనక్కి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి అంతకంటే లోపలనేది ఇది ఉండదు అంటే అహం అనే వృత్తి ఎక్కడ పుడుతోందో అది ప్రత్యేగాత్మ అహం వృత్తి ఎక్కడ పుడుతోందో చూసుకోం అది ప్రత్యేకాత్మ అదే బ్రహ్మ అది అనుభవానికి తెచ్చుకున్నట ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానము అది అది అనుభవానికి వచ్చిన సందర్భంలో అది కర్మ సహిభావిత్వానికి విరుద్ధంగా ఉంటుంది కర్మతో అది కలిసి ఉండుట అనేది సంభవమే కాదు ఓకే ఎందుకంటే కర్మ చేయాలంటే కర్తృ భోక్తృత్వం ఉండాలి ఒకవేళ భోక్తృత్వాన్ని వీడు కర్మయోగంలో విడిచిపెడతాడు కర్మయోగంలో భోక్తృత్వ త్యాగం ఉంటుంది కానీ కర్తృత్వం మిగిలి ఉంటుంది అది పోవడానికి కొంత టైం పడుతుంది కర్తృత్వం ఉంటుంది మామూలుగా సమాజంలో ఉంటూ కామ్యకర్మలు చేసేవాడికి కర్తృత్వ భోక్తృత్వాలే కాకుండా కామనలు భయములు ఉంటాయి కర్మ సామగ్రి అంటారు బేసికల్గా వీడు ఎందుకు కర్తృత్వ భక్తుల ఉంటాయి కామనలు భోక్తృత్వాన్ని మరింత బలపరుస్తూ ఉంటాయి భయములు వాటికి తోడెయి ఈ కామనలు భయముల చేత ప్రేరితుడై భోక్తగా ఉంటో కర్తగా ఉంటో కర్మలను చేసి చేయుట ఆ పరిస్థితి ఎక్కడా ప్రత్యేగాత్మ బ్రహ్మానుభవంలో నిలిచి ఉండుట ఇది దీనికి దానికి కలగాపులగం చేయటం దీన్ని దాన్ని పక్కపక్కన పెట్టే గుర్రాన్ని గాడిదని మొత్తాన్ని కా పక్క పక్కన కట్టచ్చు రెండు చతుష్పాత్తులే కనుక పక్క పక్కన గుర్రాన్ని గాడిదని కట్టవచ్చు కానీ వీటిని ఆ ఒకే చోట నిలబెట్టడం అన్నది సంభవమే కాదు ఇవి చీకటి వెలుగుల వెలుగునీడల వంటివి వెలుగు ఎక్కడుంటే నీడ అక్కడ ఉంటుంది నీడా వెలుగు ఒకే చోట ఉండవు కాబట్టి వెలుగునీడల వంటివి ఈ కర్మ ఆత్మ ఆత్మజ్ఞానము అనే వాటిని సహభావిత్వము అంటే ఒకే పురుషుని ఎందు ఒకే కాలంలో ఉంచుండుతా అనేది విరోధము దీంట్లో నేను ఈ సందర్భంలో కోసం ఫిలసాఫికల్ నువ్యాన్సెస్ సూక్ష్మ విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ సాధకుడికి సాధకుడు కానివాడికి తేడా ఏమిటంటే సాధకుడు కానివాడు విరోధాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నం కూడా చేయదు వాడు మూర్ఖంగా పోతూ ఉంటాడంటే దాన్ని పరిశీలించి ఇక్కడ విరోధము కనబడుతున్నది అని ఆమె పెట్టుకోడు చిన్నపిల్లలు విరోధాన్ని పట్టుకుంటారు ఓ పిల్లాడు నన్ను అడిగాడు స్వామిజీ పూజ చేసేప్పుడు రత్నసింహాసనం సమర్పయామి అంటున్నారు కదా మీరు అక్షతలు ఇస్తూ రత్నసింహాసనం సమర్పయామి ఎందుకు అడుగుతున్నారు అక్షతాన్ని సమర్పయామి అనాలి కానీ రత్నసింహాసన సమప్రామే ఎందుకు అంటున్నారు అని అడిగాడు పిల్లాడు పిల్లాడు అడుగుతాడు పెద్దవాడు ఈ ప్రశ్న అడగాడు వాడికి విరోధం గోచరించింది అక్కడ ఆ పిల్లవాడికి అప్పుడు నేను జాగ్రత్తగా ఆ పిల్లవాడికి సమాధానం చెప్పాను చెప్తే ఓహో అలాగా దీన్ని అధ్యాసం తరా అని వాడు తెలుసుకున్నాడు పెద్దవాడు ఉన్నారనుకోండి రత్నసింహాసన సమప్రాలు రక్షకులు వస్తూ ఉండవాయను అంటే వేస్తూ ఉంటాడు అంతే గజ అనారోహయాన్ని అశ్వానారోహయామి రథాన ఏ గజాలవే అశ్వాలు వేరు అన్ని తృప్తి మాటలు అశ్వానారోహయామి ఆందోళికాంశమప్ప ఆందోళిక అంటే ఆందోళన కాదు బయ్ ఆందోళిక అంటే పల్లకి ఆందోళికాంశమప్పయామి సమస్త రాజోపచారాన్ని సమర్పయామి సమస్త దేవో అన్నిటికీ అక్షతలే సో కుర్రాడికి అడిగాడు వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్ అడిగాడు పెద్దలు నేను పుద్దు స్వామిజీ ఒకసారి సత్సంగానికి వెళ్ళాం వెళ్తే వాడెవడో ప్రశ్న అడిగాడు స్వామీజీని అడిగాడు స్వామీజీ పాపం స్టాన్ అయిపోయారు స్టాన్ అయిపోయి దానికి ఏదో చెప్పారు వాడు ఏమని అడిగాడంటే ఆ ఏనుగుతాలు తీసుకొచ్చి శివుడి పుత్రుడికి పెడితే గణపతి అయ్యాడు కదా వాట్ అబౌట్ ద టెలిఫన్ ఏంటని అడిగాడు నాకు గత యాభై ఏళ్ళ నుంచి ఓం శ్రీ గణేశాజన నాకెప్పుడు తోసనే లేదు ఆ ఏనుగు మాట ఏడో అడగలేదు స్వామీజీని అడిగలేరు అడిగితే స్వామీజీ నాకేసి చూశారు బాబా పోతారు చూసి లేడు వేల ముఖం కూర్చున్నాను అప్పుడు మళ్ళీ ఆయనే ఆలోచించి ఇట్స్ ఎ వెరీ అన్హాపీ స్టోరీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ స్టోరీ అని చెప్పారు అడిగి ఓన్లీ రిప్లై యూ కెన్ గివ్ వెరీ వెరీ మీనింగ్ రిప్లై దట్ అది అట్ మనకి ఎప్పుడైనా కట్టిందండి చిన్నప్పటి నుంచి ఆ ఏనుగు తల కోసేసి తీసుకొచ్చి ఉత్తర దిక్కును నిద్రిస్తున్న ఏనుగుంది ఉత్తర దిక్కునున్న ఏనుగుంది తల కోసేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అబ్బా గణపతి గణపతి అని మనం గణపతి మూడేపా అంటూ ఏదో హడావిడే తప్ప ఆ ఏనుగు ఏవైంది దాని తల కోసేసారు కదా దాని మాట ఏమిటి హూ గేవ్ యూ ది రైట్ టు కట్ ఇట్ లైక్ దాట్ ఈ మాట ప్రవేశ ఈ విరోధాలని మనం ప్రశ్నించం సాధకుడైన వాడు విరోధాన్ని ప్రశ్నిస్తాడు ఈ కెనాట్ లివ్ విత్ కాంట్రడిక్షన్స్ అంచేత నేను నేను చాలా సూక్ష్మమైన అంశం కన్నా నాకు అనిపించి మీకు చెప్తున్నాను జీవితంలో వైరుధ్యములు కాంట్రడిక్షన్స్ ఉండరాదు వైరుధ్యాలు ఉండకుండా చూసుకోవాలి చూసుకుంటేనే జీవితం సుఖశాంతులు ఉంటాయి ఉదాహరణకి మనకి ఆరోగ్యంగా ఉండాలనే కాంక్ష ఉంటుంది ఉన్నప్పుడు మనము అనారోగ్యకరమైన తెల్లను ఆహారమును తినరాదు ఒకవైపు ఆరోగ్యంగా ఉండాలనే కాంక్ష పెట్టుకుంటూనే అనారోగ్యాన్ని చేసేటువంటి భోజనాలని చేస్తడం అన్నది అది వైరుధ్యం కాబట్టి ఆత్మ కర్త భోక్త కాదు అని ఓవైపు చెప్తూనే కామ్యకర్మలని నేను కర్తను భోక్తను అనే పేరుతో కామ్యకర్మల్ని చేస్తూ కూర్చోవడం అది వైరుధ్యం మీరు ఆ వైరుధ్యాన్ని ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అది అంత బలంగా సిస్టమ్ లో ఫిక్స్ అయిపోయి అంతిమంగా అదే జ్ఞానానికి అవరోధము అవుతుంది కాబట్టి వైరుధ్యాన్ని గుర్తించాలి దాన్ని వివరిస్తున్నారు ఆయన ఆయన కర్మకి బ్రహ్మకి తేడా చూపిస్తున్నారు అటువంటి కర్మతో ప్రత్యేదర్శన ప్రత్యాత్మ్రహ్మవిషయ సహాము హీ బికాజ్ ఎలైనగా ఈ సహభావిత్వము నేను ఉపపద్యతే అంటే నంభవతినర్థం సంభవము కాదు లేదా యుక్తియుము కాదు ఉపపత్తి అంటే యుక్తి కాబట్టి సంభవము కాదు అని మీరు అనొచ్చు లేకపోతే యుక్తియుక్తము కాదు అను కూడా చెప్పవచ్చు అది ఎలాగంటే ఏది యుక్తియుక్తము కాదు కర్మతో దర్శనమును కలిపివేయుట కర్మతో దర్శనము జ్ఞానం అనుభవపూర్వకమైన జ్ఞానానికి దర్శనము అంటారు ఓకే కాబట్టి కర్మతో దర్శనమును ముడిపెట్టుట యుక్తియుక్తము కాదు ఎందుకని ఎందుకు కాదు అంటే కర్మ అంటే ఏమిటనుకుంటున్నారు ఉపాత్త కారక ఫల భేద విజ్ఞానస్య ఇప్పుడు కర్మ వెనుక ఒక విజ్ఞానం ఉంటుంది ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఓ విషను ఉంటుంది కర్మ వెనుక కర్మ చేసేవాడికి ఓ విషం ఉంటుంది నేను ఓ తోట కర్మకి ఏదో వాళ్ళు కర్మ చేసుకుంటున్నారు స్వామీజీ మీరు వచ్చి ఆశీర్వదించండి అంటే నేను ఏదో మొహమాటానికి వెళ్ళాను ఎండలోనే వెళ్ళాను వెళ్ళి ఆశీర్వదించి వచ్చాను అక్కడ హోమం చేసుకుంటున్నాడు ఒక ఆయన ఆ హోమం ఏమిటంటే ఏదో ఐం క్లీంసం గణ ఐం క్లీం సౌహు గణపతయే ఏదో వర వరదాయ సో సర్వ నిన్న ఇప్పుడు చెప్పినట్టున్నాను సర్వజనం మే వశమానయ స్వాహ అంటే నేను అడిగాను యజమాను అడిగారు యజమాను నేను అడగలేదు నేను నేను ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తాను ఆయన నన్ను ఈ మంత్రానికి అర్థం ఏదండి ఆయన ఆయన సజ్జనుడు తన సౌమ్యుడు నన్ను అడిగారు ఈ మంత్రానికి అర్థం ఏదని అంటే నేను అన్నాను మీరు కర్మ చేసేస్తున్నారు కదా తెలిసి అర్థం తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అంటే తెలియకుండానే చేశాను మరి తెలిసి చేయాలి పోనీ ఇప్పుడు చెప్పండి నేను చెప్పాననుకోండి మీకు అర్థం నచ్చుబాటు అవుతుంది అవ్వకపోతుంది సరే చెప్తా ఈ జనాన్నంతని నాకు వశము చేయము అని అర్థం స్వాహ అంటే ఆయన ఈ జనం అంతా నాకెందుకు అండి అన్నాడు మరి నువ్వు చేసినట్టు ఈ జనం అంతా వశం అవ్వాలనే ఆకాంక్ష ఆయన పాపం సౌమ్యుడు వీళ్ళందరూ నా వశం అయిపోవాలి ఎందుకు వాడు వాయ్ ఇదో తలపోటు మళ్ళీ నాకు వశం కోరుకోవాలి తప్ప వీళ్ళందరూ నాకు వశము కావాలి అని కోరుకుంటూ హోమం చేసి పైగా మరి ఇలాంటి హోమం ఎందుకు చేస్తున్నావు నన్ను అడిగితే నేనేం చెప్తాను మరి మీరు ఎందుకు చేసినట్టు కాబట్టి ప్రతి కర్మ ఒక విషం ఉంటుంది ఆ విషణను పట్టుకుంటాడు ఉపాత్త ఆ విషను పట్టుకుంటాడు ఆ విష ఉపాత్త విజ్ఞానస్య ఏమిటి ఆ విషము కారకములుంటాయి ప్రధాన కారక కారకం అంటే క్రియానిర్వర్తకం కారకం ఏదైతే క్రియను నిర్వర్తిస్తుందో అంటే క్రియను ఘటిల్ల చేస్తుందో క్రియను సంపన్నము చేస్తుందో దానికి కారకము అని పేరు ఇప్పుడు చక్కని రెండు కింద మొదలు కొట్టాలనుకోండి గొడ్డలి కారకము ఎందుకంటే గొడ్డలుంటే దాన్ని రెండు ముక్కలు చేయగలుగుతారు కాబట్టి కారకములలో ప్రధానమైన కారకము కర్త అంటే ఈ పని నేను చేస్తాను అని కూడా ఉండాలి ప్రధానమైన హ్యూమన్ రీసోర్స్ లేకుండా మీరు పనులు ఏం చేస్తారు కాబట్టి కర్త ప్రధానమైన కారకము ఈ పనిని మీరు దేని మీద చేస్తారో అది కర్మ రెండవ కారకము ఇప్పుడు గొడ్డలితో చక్కని రెండు ముక్కలు చేయుతా కర్త ఉండాలి ముందు చెక్కని రెండు ముక్కలు చేస్తారు అంటే చెక్క ఉండాలి మూడవది కరణము అంటే గొడ్డలి అది ఉండాలి ఏమండి ఇలా గచ్చి మీద పెట్టేసి గొడ్డలతో కొట్టేస్తే గచ్చి పడైపోతుంది కాబట్టి అడుగున ఒక బేస్ ఉండి దాని మీద ఈ చెక్కను పెట్టి ఈ గొడ్డలతో కొట్టాలి కాబట్టి బేస్ ఉండాలి దానికి ఆధారము సో ఇవి కారకములు అంటారు నాలుగు చెప్పాను సరిపడింది ఇంకో రెండు ఉంటాయి ప్రత్యేక సందర్భాల్లో ఇంకో రెండు ఉంటాయి హోమం చేసే సందర్భంలో దేవత అనే ఒక ఉంటుంది అది నాలుగవ కారకం చతుర్థి విభక్తి ఇంకో ప్రత్యేక సందర్భంలో ఐదవ కారకం కూడా ఉంటుంది పంచమీ విభక్తి కాబట్టి ఇవి కారకములు ఆరు ఈ కారకములను మనం సంపాదించుకోవాలి ఇవి వేరు ఉంటాయి చెక్క ఉండి లేకపోతే కుదరదు చెక్క ఉండాలి గొడ్డలి ఉండాలి బేస్ ఉండాలి ఇది కొట్టే కర్త ఉండాలి ఇవన్నీ ఉండాలి ఏదో ఒకటో రెండో ఉంటే సరిపడదు ఎన్ని కారకాలు అవసరమైతే అన్నీ ఉండాలి తర్వాత ఫలము దీని ఫలము యజ్ఞం చేశారని కొన్ని ఫలం స్వర్గం ఆ స్వర్గం అక్కడ ఉంటుంది దాన్ని షష్ఠీ విభక్తి అంటారు కాబట్టి ఆరు కారకాలిక ఆరు విభక్తులు షష్ఠీ విభక్తి మొత్తం ఏడు విభక్తులు జ్ఞా అంటే వ్యాకరణానికి కర్మకి సంబంధం అంచేతనే మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది మీకు వ్యాకరణం చదువుకుని చదువుకున్న ఉన్నతమైన వ్యాకరణ గ్రంథాలు చదివేవాడు ఆ గ్రంథాలు చూస్తే ఇది మీమాంస గ్రంథమా వ్యాకరణ గ్రంథమా సందేహం కలుగుతుంది అంత కలగాపలమైన అలాగే మీమాంస చదివిన వాడు వెళ్ళి వెళ్లి వెళ్ళి వాడి చర్చి చూస్తే వీడు వ్యాకరణం చర్చిస్తున్నాడా మీమాంస చర్చిస్తున్నాడా అని డౌట్ వస్తుంది అంటే కర్మ మీమాంస వ్యాకరణము అలా వెళ్లి వెళ్లి వెళ్ళి ఒక స్థాయిలో కలిసిపోతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ వెళ్ళి వెళ్లి ఫిజికల్ కెమిస్ట్రీ అయిపోతుంది అలా ఒక ఫిజికల్ కెమిస్ట్రీ అని ఫిజిక్స్ అలా అయిపోతాయి ఈ రెండు శాస్త్రాలను అంత దగ్గర సంబంధం వాటికి అవి ఈ విభక్తుల దగ్గరే మీకు స్పష్టమైనది ఫస్ట్ కనుక ఇదో ఈ కారకములు భిన్నములు అక్కడి ఈ కారకాలని పట్టుకునే మీరు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహే అన్నారు అనుకోండి అంటే బ్రహ్మార్పణం అంటే కరణము అర్పణం అంటే సృక్కు కరణము హవిహే అంటే కర్మ బ్రహ్మాగ్నవు అంటే ఆధారము బ్రహ్మణ కర్త కర్తని తృతీయ తృతీయ హక్తి కర్తను బోధిస్తుంది అంటే కర్త బ్రహ్మయే కరణము బ్రహ్మయే కర్మ బ్రహ్మయే ఆధారము బ్రహ్మయే ఇంకా అదే అదేమి కర్మ అక్కడ కర్మే ఉండదు అంచేతనే దాన్ని కర్మ సమాధి అన్నారు కర్మకి కర్మ సమాధి అంటే అర్థండి కర్మకి గోరీ కలిపేది కానీ శ్రీకృష్ణుడు చెప్పిన అర్థం అది కాల్ అది లేదు చెప్పేది అర్థం కాబట్టి అది దానికి కర్మ సమాధి అని బ్రహ్మ కర్మ సమాధిన అక్కడ కర్మే ఉండదు అక్కడ మీరు భాష్యం చూస్తే తెలుస్తుంది కర్మ ఉందనుకున్నారేమో ఎవరు సుఖు అంటున్నాడు స్రవం అంటున్నాడు హోత అంటున్నాడు అగ్ని అంటున్నాడు ఇదేదో కర్మ అని మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు వాడు సుక్కు స్రవం అగ్ని లేదు వాడు ఏమంటున్నాడంటే అన్నీ బ్రహ్మ అంటున్నాడు ఇది బ్రహ్మ్యాది బ్రహ్మ్యాది బ్రహ్మ్యాది బ్రహ్మేది వాడు కర్మకి పనికిరాడు కర్మకి పనికిరాడు కర్మ చేయాలంటే కారక విజ్ఞానము కారకములు వేరు వేరు ఫలము వేరు కారక ఫల భేద విజ్ఞానం ఉండాలి దాని గట్టిగా పట్టుకోవాలన్నా అంచేతనే పూజ చేసి వాడికి చావంతి పువ్వులు పెట్టారనుకోండి జామంతి పూలు పనికి రానికి రాదండి అంటాడు అంటే ఏవో పూలయా చెయ్యి దేవుడు సృష్టించినవే కదా అంటే చూడండి అలా కుదరదు చావంతి పూలు పనికి రావు కాబట్టి తీసేయండి పూలు పనికి రావు చెప్తాడు లేకపోతే ఈ భోగిన్ విలియా అని ఉంటాయి కాగితం పువ్వులు కాగితం పువ్వులలాగా ఉంటాయి అవి పట్టుకొస్తే పనికి అలాగే మల్లెలు పనికి రావు ఇలా ఉంటుంది వాడికి కాబట్టి వాడి దగ్గరికి అంత దేవుని సృష్టి అంతా పరబ్రహ్మ అంటే వాడికి మతిపోతుంది ఈ కనాట ఎప్రిషియేట్ ఇప్పుడు హనుమంతుడికి పూజ చేయమంటే అది రాముడు ఒకటే అంటే కొందరు హనుమంతుడు వేరు రాముడు వేరు ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది కర్మ వెనకాలున్న అండర్స్టాండింగ్ విజ్ఞానం ఎలా ఉంటుంది కారకములు వేరు వేరు ఫలము వేరు అనే భేదముతో నుండి అటువంటి కర్మం తీసుకొచ్చి నువ్వు ఆత్మజ్ఞానంతో ముడి పెడతానంటావు ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది ప్రత్య భేదర్శనస్య భేదమును చూచుట అనేది అస్తమించిపోయింది వీడి బుద్ధిలో భేదమును దర్శించుట అనేది లేనే లేదు అది అస్తమించిపోయింది వీడికి అంతా ఏకత్వమే గోచరిస్తూ ఉంటుంది పువ్వులు ఏవి చూసినా దేవుడికి దేవుడు సృష్టించినవే దేవునికి మనుషుల్ని ఎవరో చూసినా వీళ్ళందరూ ఆత్మస్వరూపులే అనుకుంటాడు అటువంటి వాడు రాజకీయాలకు పనికి వస్తాడా పనికిరాడు సపోజ్ ఏదైనా ఒక స్వామి సన్యాసి సర్వము అందరూ ఆత్మస్వరూపులే అన్నవాడు రాజకీయంలో పనికొస్తాడా పనికిరాడు రాజకీయంలో మీరు ప్రత్యర్థిని పట్టుకుని చెడమడ తిట్టాలి వాడు శత్రువు వాడు పనికిరాడు అయోగ్యుడని చెప్పాలి మీరు సపోజ్ రాజకీయంలో పోటీ చేస్తున్న స్వామి ఒకడు ఉన్నాడు అనుకోండి ఆయనకు సర్వాత్మభావంలో ఉంటాడాయన ఉంటాడు ఎందుకంటే రెండూ అలా వెళ్ళవు కలిసి వెళ్ళవు సో కాబట్టి ప్రత్య భేదర్శనస్య ఈ ఆత్మవిజ్ఞానంలో భేద దృష్టి పూర్తిగా తొలగిపోయి ఉంటుంది అది అటువంటి విజ్ఞానము దేనికి సంబంధించిన విజ్ఞానము ప్రత్యగాత్మ బ్రహ్మ విషయస్య దర్శనస్య అది విజ్ఞానము అంటే ప్రత్యగాత్మయే బ్రహ్మ ప్రత్యేగాత్మ అంటే అంతరతమముగు స్వరూపము అంతర అంటే లోపల అంతరతమ ఇంకా అంతకంటే వేరే లోపల ఏమీ లేదు కానీ అంతరతమ అంటారు అది స్వరూపము అది ప్రత్యేగాత్మ అది బ్రహ్మ దానికి సంబంధించినటువంటి విజ్ఞాన విజ్ఞానం కాబట్టి అంతటా భేదమే ఉన్నటువంటి భేదము యొక్క విజ్ఞానము కలిగిన కర్మకు సర్వాత్మన అభేదముతో కూడిన విజ్ఞానము గల బ్రహ్మకు మూడు ఎలా పెడతారు మీరు ఈ రెండింటికి సహభావిత్వము కుసగదు అయితే మీకు కనపడుతుంది ఆయన ఎవడోడో ఉంటాడు ఏదో వేదాంత మాటలు చెప్తూ ఉంటాడు మళ్ళీ కర్మ భేద దృష్టితో కర్మ చేస్తూ ఉంటాడు మరి ఆయన అలా చేస్తున్నాడు కదా అంటే అదే విరోధం హీ ఇస్ రికన్సైలింగ్ ది కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్లని రిజాల్వ్ చేయడం వేరు రికన్సైల్ చేయడం వేరు కాంట్రడిక్షన్లను సెటిల్ చేసుకోవట్లేదు ఆయన ఇది చేసినప్పుడు ఇది చేసిస్తున్నాడు అది అది మాట్లాడినప్పుడు అది మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి ఆయనకి బ్రహ్మ విజ్ఞానము లేదు అని అర్థం ఇప్పుడు కూడా లోవర్ని హయ్యర్తో ముడిపెడితే లోవర్కి ఉపకారం ఉండదు హయ్యర్ చెడిపోతుంది కాబట్టి బ్రహ్మ విజ్ఞానము ఆయన ఎందు లేదు అది అస్త అది చెడింది అని చెప్పాల్సి ఉంటుంది కర్మకేమీ అభివృద్ధి ఉండదు కర్మ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కారక ఫలభేదము ఫలభేదము యొక్క జ్ఞానముతో కూడిన కర్మతో సర్వవిధములైన భేద దృష్టి అంతరించిపోయినటువంటి జ్ఞానానికి సహభావిత్వము అనేది నా ఉపపద్యతే పొసగదు తర్వాత విరోధాన్ని గురించి చెప్తున్నారు ఇప్పుడు విరోధము కర్మలో ఈ కర్మ ఆ కర్మ దానికి అక్కడ విరోధం ఉందనుకోండి ఆ విరోధం ఉన్నతో వికల్పం చెప్తారు రెండు ఇప్పుడు ఎలాగంటే షోడశినం గృహ్ణాతి నృహ్ణాతి వాక్యం అతిరాత్రే షోడశినం గృహ్ణాతి నాతిరాత్రే షోడశినం గృహ్ణాతి అని రెండు వాక్యాలు ఉన్నాయి రెండు వేదంలోనే ఉన్నాయి రెండు అతిరాత్రము అనే క్రతువు మీరు వినుంటారు అతిరాత్రము అనే అక్కడ భద్రాజలంలోనూ కూడా చేశారు ఈ మధ్యన సో గురించే రెండూ కూడా దాంట్లో షోడశి అనే గ్రహము ఆ గ్రహం తీసుకుని ఆ సోమవసాన్ని హోమం చేయడం ఏదో ఉంటుంది ఆ షోడశి అనే గ్రహమును తీసుకోవాలా అక్కర్లేదా అంటే వేదం చెప్పాలి ఆ బ్రాహ్మణులు చెప్పిన దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది బ్రాహ్మణంలో ఏం చెప్పారు షోడశనం గృహ్ణాతి అని ఒక చోట ఇంకో చోట నాతి రాత్రి షోడశనం గృహ్ణాతి అంటే నగృాతి అని ఇంకో చెప్పారు గృహ్ణాతి లట్ వేదంలో లట్టుకి లిట్ అర్థం గృహ్హాతి అంటే గృహీయాత్ అనర్థం సో దాని వ్యవస్థది అగ్నిహోత్రం జుహోతి అంటే అగ్నిహోత్రం జుహుయాత్ అనర్థం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అతిరాత్రి గ్రహము చెయ్యాలా చేయకూడదా చెయ్యాలి అని చెప్తా ఉంది లేదవే మరో చోట అదే వేదం చేయకూడదు అని చెప్తాం విరోధం కదా చేసి చేయకుండా ఉండుపోని ఇది చేసి చేయకుండా ఉండు లేకపోతే చేయకుండా ఉంటూ చెయ్యి అంటే కుదురుతుంది అలాగా ఇట్స్ ఇది అడ్బల్ నోటితో అనేసేం తప్ప ప్రాక్టికల్గా ఇట్ డజంట్ వర్క్ కాబట్టి ఏం చేయాలి వికల్పము అన్నారు వికల్పం చెప్పారు అంటే ఏమిటి చేస్తే చేసుకో లేకపోతే మానిస్తే మానే కాబట్టి విరోధాన్ని వికల్పంతో పరిష్కరించారు అక్కడ అలాగే కర్మ విషయంలో పరిష్కారం మీరు చూపించవచ్చు కానీ వస్తువు విషయంలో విరోధానికి వికల్పము అప్లై కాదు ఇప్పుడు ఇది ఇది టేబుల్ లేకపోతే పుస్తకమా అని అడిగితే టేబుల్ అనుకున్నవాడికి టేబుల్ పుస్తకం అనుకున్నవాడికి పుస్తకము అని చెప్పచ్చా అని అలా సిద్ధాంతం చేయొచ్చా సిద్ధాంతం అలా చేయకూడదు అది టేబుల్ అయితే టేబుల్ సిద్ధ పుస్తకం అయితే పుస్తకము అని సిద్ధాంతం చేయాలి తప్ప ఇదైనా అనుకో అదైనా అనుకో అని అలాగా సిద్ధాంతాలు చేయకూడదు కాబట్టి వస్తువు విషయంలో మీకు సిద్ధాంతం ఉండదు అటువంటి వికల్పరూపమైన సిద్ధాంతం ఉండదు నిన్నేమంటారంటే వస్తువుని నవ వికల్ప కర్మని వికల్ప వస్తువునందు ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి ఇటు వెళ్ళమంటారా అటు వెళ్ళమంటారా అంటే ఇదైనా వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు అసలు సికింద్రాబాద్ స్టేషన్ స్టేషనే కాదు అంటే అది మాత్రం కదా కాబట్టి ఆ మాట అడుతున్నారాయన వస్తు ప్రాధాన్యే సతి అపురుషత బ్రహ్మవిజ్ఞానస్ కాబట్టి బ్రహ్మ విజ్ఞానము అది వస్తు అంటే దీంట్లో నేను చెప్పిందే ఇంట్ర దాన్ని ఆర్గనైజర్గా పెట్టచ్చు తంత్రము అనే మాట వినుంటారు మీరు తంత్రము అంటే అధీనము అని అర్థం వస్తుతంత్రమా పురుషతంత్రమా పురుష అంటే మనిషి ఇప్పుడు ఫలానా అంశము వస్తువు మీద ఆధారపడి ఉంటుందా మనిషి మీద ఆధారపడి ఉంటుందా అని ప్రశ్న ఉన్నది ఓకే ఇప్పుడు ఇది పాత్ర అన్నాం పాత్ర ఇది పాత్ర అనే అంశము చెప్పివాడి మీద ఆధారపడి ఉంటుందా లేక వస్తువు మీద ఆధారపడి ఉంటుందా అంటే చెప్పేవాడి మీద ఆధారపడి ఉండదు వస్తువు మీద ఆధారపడి అది పాత్ర అయితే పాత్ర నేను ఒకసారి పాత్ర అంటాను మరోసారి పుస్తకం అంటానంటే నా మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే వస్తువు మీద ఆధారపడి ఉంటుందా వస్తువు మీదనే ఆధారపడి ఉంటుంది కర్మ ఉందనుకోండి కర్మ వస్తువు మీద ఆధారపడి ఉంటుందా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బేసిక్ రూల్స్ ఏమిటంటే జ్ఞానము వస్తుతంత్రము కర్మ పురుషతంత్రము అర్థమైందండి ఇప్పుడు ఇది పాత్ర అని జ్ఞానము ఇది ఆ జ్ఞానము ఆ వస్తువుకి చెందిన జ్ఞానమా లేకపోతే చెప్పి వాడి మనస్సును బట్టి ఉంటుంది ఆ జ్ఞానము వస్తువుకి చెందిన జ్ఞానమా కాబట్టి జ్ఞానము వస్తుతంత్రము ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి నడవాలి నడవక్కర్లేదు అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది పురుషుడి మీద ఆధారపడి కాబట్టి కర్మ పురుష తంత్రము ఇప్పుడు బ్రహ్మ విజ్ఞానము బ్రహ్మాన్నది వస్తువు అదేమీ కర్మ కాదు అది అదే చలనం కాదు వస్తువు అది బ్రహ్మ యొక్క విజ్ఞానము ఆ వస్తుతంత్రమే తప్ప పురుషతంత్రం కాదు పురుషుడంటే మేమాంసకులందరూ కలిసి బ్రహ్మ ఎందు కర్మ వీళ్ళు నిర్ధారిస్తే అది ఎలా అయిపోతుందా అలా అయిపోదు అందుతనే ఇప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా అన్నది మీద ఆధారపడి ఉంటుందా ఆ సూర్యుడు భూమి మీద ఆధారపడి ఉంటుందా బిరుడు భూమి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జ్ఞానము వస్తుతంత్రం ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలా నడవాలా అన్నది ఎవరి మీద ఆధారపడి మీ మీద ఆధారపడి కాబట్టి కర్మ పురుషతంత్రం ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ విజ్ఞానము అది వస్తువు యొక్క విజ్ఞానమా కర్మ యొక్క విజ్ఞానమా అది యొక్క విజ్ఞానం ఇప్పుడు ఉన్నది ఉన్న ఉన్న బ్రహ్మ దాని యొక్క విజ్ఞానము వ్యక్తి మీద ఆధారపడి ఉండదు ఏమంటే బ్రహ్మ ద్వైతం అంటున్నారు అద్వైతం కాదుట ద్వైతం అంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ద్వైతం అనే అంటున్నారు వాళ్ళు బాగా పూజలు చేసుకుంటున్నారండి కాబట్టి ప్రస్తుతానికి బ్రహ్మ ద్వైతమే అని అలా ఉంటుందండి వీడి లడ్డా మంది కలిపి ఏదనుకుంటే అది అవుతుందా బ్రహ్మ అలా అవ్వదు మీరేమో పెరుంపుదూరు వెళ్తే బ్రహ్మద్వైతం అని చెప్తారు లేకపోతే ఉడిపి వెళ్ళారనుకోండి బ్రహ్మద్వైతం అనే చెప్తారు కాబట్టి ఉడిపిలో బ్రహ్మద్వైతము మరి కాలడీ వచ్చేప్పటికి బ్రహ్మద్వైతము అలా ఉంటుందా కాబట్టి వస్తువులో పురుషతంత్రముగా ఉండదు వస్తువు వస్తుతంత్రంగానే వస్తువు యొక్క జ్ఞానము వస్తుతంత్రమై ఉంటుంది కర్మకు సంబంధించిన జ్ఞానము పురుషుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్రహ్మాండది వస్తుత వస్తువు కనుక ఇక్కడ కర్మకు ప్రాధాన్యం కాదు వస్తువుకి ప్రాధాన్యము గలదు కనుక బ్రహ్మ విజ్ఞానము ఉన్నప్పుడు బ్రహ్మ అనే వస్తువుకి ప్రాధాన్యం బ్రహ్మ యొక్క విజ్ఞానములో ప్రధానమైన అంశం ఏమిటి బ్రహ్మ యొక్క విజ్ఞానంలో బ్రహ్మ వస్తువు ప్రధానమైన అంశం అంతే తప్ప మీరు చే మీరు చేసే కర్మ ప్రధానము కాదు ఎప్పుడైతే వస్తువు ప్రధానమున్నారో అపురుషతంత్రవా అది పురుషతంత్రము కాదు అంటే వ్యక్తి యొక్క ఇక వ్యక్తి మీద ఆధారపడేది కాదు కర్మ అయితే వ్యక్తి మీద ఆధారపడుతుంది కాబట్టి వ్యక్తి మీద ఆధారపడే కర్మను వస్తువు మీద ఆధారపడేటువంటి జ్ఞానాన్ని రెండింటినీ కలిపేసి ఓ చోట రికన్సైల్ చేసేస్తాము అంటే అది పొసగు పొసగని మాట అవుతుంది తెలిసిందండి సో చేత నేను రాశాను నేను బ్రహ్మ విజ్ఞానము బ్రహ్మ వస్తు ప్రధానముగా గలదై అంటే బ్రాకట్లో వస్తుతంత్రమై ఉండగా వ్యక్తికి కర్మ వలె అధీనమై ఉండదు పురుషతంత్రము కాదు తస్మాత్ దృష్టాదృష్టే్య బాహ్య సాధనసాధ్యేభ్య విర ప్రత్యాత్మవిషయా బ్రహ్మజిజ్ఞాసం ఇదిశ్రుత్యా ప్రదర్శ్య ఇంకా కన్క్లూడ్ చేస్తున్నారు చర్చ కాబట్టి తస్మాత్ అందువలన కేనేషితం అనే శృతి చూపిస్తోంది ప్రదర్శ్యత అంటే కర్మల ప్రయోగము శృతి చేతను ప్రదర్శింపబడుతోంది లేక నిరూపించబడుతోంది ఏమిటి ఇయం బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మ వస్తువును తెలియాలనే ఆకాంక్ష లాంగి జ్ఞాపనిచ్చ దాన్ని కోరికల్లో లెక్క వేయకూడదు నాకు వజ్రపుటంకరం కావాలి ఇంపాలాకారు కావాలి నాకు బ్రహ్మజ్ఞానము కావాలి అన్నీ ఒకటే అని ఓకే కాబట్టి బ్రహ్మను తెలియాలనే ఇచ్చ బ్రహ్మజిజ్ఞాస ఆ బ్రహ్మ జిజ్ఞాసను ఈ శృతి నిరూపిస్తోంది నిరూపించడం అంటే ఎలా ఉందో చూపిస్తోంది దగ్గరగా దాని రూప రూపాన్ని అంటే స్వరూప స్వభావములను చూపించుట దాన్ని నిరూపించుట అంట ఆ బ్రహ్మ జిజ్ఞాస ఎలా ఉంటుందో చూపిస్తుంది ఎలా ఉంటుందో తెలుసిన ఈ మనస్సు చిన్నప్పటి నుంచి ఎన్ని రకముల ఆలోచనలను చేసింది చిన్నప్పుడు ఓ ఆలోచించేది వయస్సు దేశంతో పాటుగా మనస్సు కూడా వికాసాన్ని చెంది ఇంకో రకంగా ఆలోచించింది రాగద్వేషాలు బాగా పెరిగాయి ఆ ఆలోచన స్థాయి ఇంకో రకంగా ఉంది ఈ లోపల కొంచెం రాగద్వేషాలు తగ్గేప్పటికీ ఆలోచించే స్థాయి ఇంకో రకంగా ఉంది మొత్తం మీద ఎన్నెన్నో మార్పులు వచ్చినప్పటికీ ఒక మొత్తం జీవిత కాలాన్ని నడిపించుకుంటూ వచ్చింది మనస్సు మనస్సు హండ్రెడ్ స్టోరీస్ బిల్డింగ్ కట్టింది ఎవరు మనస్సు ఒక రిలీజియస్ ప్రాక్టీసెస్ని బలంగా ప్రచారం చేసి ప్రాక్టీస్ చేసేది ఎవరిది ఇది మనస్సు కొత్త కొత్త రిలీజియస్ ప్రాక్టీసెస్ని పెడుతూ ఉంటారు వంద సంవత్సరాల క్రితం సాయిబాబా గుడి అనేది లేకుండే ఎక్కడ పడితే అక్కడ సాయిబాబా గుళ్ళు అదంతా ఎవరు పట్టుకొచ్చారు అనుకుంటున్నారు మనస్సు మనస్సు పవర్ఫుల్ ఎలిమెంట్ మనిషి జీవితంలో మనొకటి లేదు ఈ మనస్సులో కనబడే ఈ పవరు దీనికి ఎక్కడి నుంచి వచ్చింది అది జిజ్ఞాస కేనేషితం పతతి ప్రేషితం మన అది జిజ్ఞాస దీన్నే బ్రహ్మ జిజ్ఞాస అంటారు లోపల జ్ఞాత ఉన్నాడు ఆ జ్ఞాతకు ఏదో తెలుసుకోవాలని కోరిక కలిగి తెలుసుకోవడం కాదు ఆ జ్ఞాత ఎవరు అని తెలుసుకోవడం అది బ్రహ్మ జిజ్ఞాస ఈ బ్రహ్మజిజ్ఞాసను ఇక్కడ శృతి నిరూపిస్తోంది ఈ బ్రహ్మజిజ్ఞాస ఎవళ్ళ ఈ బ్రహ్మజిజ్ఞాస అంటే బ్రహ్మను తెలియాలనే కోరిక ఈ బ్రహ్మ ఎక్కడుంటుంది ప్రత్యేగాత్మ విషయా బ్రహ్మజిజ్ఞాస బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక పుట్టిందనుకోండి వాడు దేనిని అన్వేషిస్తాడు ప్రత్యేగాత్మను అన్వేషిస్తాడు ఎందుకంటే బ్రహ్మయే ప్రత్యేగాత్మగా ప్రకాశిస్తూ కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలని కోరిక పుడితే మీరు ఊళ్ళు తిరిగి ఇక్కడ అక్కడ వెతికితే మీకు బ్రహ్మ తెలియదు మీరు ప్రత్యేగాత్మయలు వెతకాలి ఎలా ఉండయి నేను ఒకటి అడుగుతా చెప్పండి బ్రహ్మ జడమాచేతనమా చేతనము దృశ్య జగత్తు జడమా చేతనమా జడము ద్రష్ట జడమా చేతనమా చేతనము చేతనమైన బ్రహ్మని జడమైన దృశ్య జగత్తులో వెతుకుతారా చేతనుడైన ద్రష్ట వెతుకుతారా చేతనుడైన ద్రష్ట వెతకాలి మీరు చేతన బ్రహ్మను సీతాదేవిని హనుమంతుడు లంకలో వెతికినట్టుగా లేదు చేతన బ్రహ్మను జడ జగత్తులో వెతకడం అన్నది సీతాదేవిని హనుమంతుడు లంకలో వెతికినట్టు సపోజ్ హనుమంతుడికి లంకలో సీత కనపడిందనుకోండి హైలీ సింబాలిక్ అక్కడ కనపడుతుంది సీత కనపడుతుంది ఆయన పాపం చాలా సెలబ్రేట్ కూడా చేసుకుంటాడు సీత కనపడుతుంది అది ఎలాగంటే ఆ స్ఫోటయామాస చుచుంబపుచ్చం అంటే ఎలాగంటే వీడు క్రికెట్లో వీడు బాల్ వేసాడు వాడు కొట్టాడు ఎవడో క్యాచ్ పట్టాడు వీడు సెలబ్రేట్ చేసుకున్నాడు ఏది వికెట్ తీసామని సెలబ్రేట్ చేసుకున్నాడు కానీ ఇంతట్లోకి అంపైర్ కొలి చేయాలి నో బాల్ అని చెప్పాడు ఏమైంది అది వికెట్ రాలేదు శాజుమంత్రిగా అలా ఆయన సెలబ్రేట్ చేసేసాడు అప్పుడే సీత దొరికేసింది అని సెలబ్రేట్ చేశాడు సెలబ్రేట్ అంటే ఎలా చేసాడో తెలిసిన తోకని ఒక్క దెబ్బ కొడదా అనే అందరం ఇద్దరు వేస్తారని ముట్టు పెట్టుకున్నాడు తోకని అక్కడ స్తంభం ఉంటుంది అక్కడ ఆ స్తంభం పైకెట్టి మళ్ళీ బర్బర్బర దిగేసి చాలా సైలెంట్గా అంత సెలబ్రేషన్ సో తీరా సెలబ్రేట్ అంతా అయిన తర్వాత ఆయన కనిపించింది ఇదేమిటిది లంకలో ఉంటుందా సీత రావణాసురుని అంతఃపురంలో హంసూలిక తల్పముపై నిద్రిస్తూ ఉంటుందా సీత అయ్య రామ అది సీత అయి ఉండదు అని మళ్ళీ తెలుసుకుంటాడు జడ జగత్తులో దేవుడు ఉంటాడా చేతనుడైన ద్రష్ట ఎందుంటాడా దేవుడు చేతనుడైన ద్రష్ట ఎందు ఉంటాడు కాబట్టి బ్రహ్మ విజ్ఞానము దేనికి చెంది ఉంటుంది ప్రత్యేగాత్మ విషయా బ్రహ్మజిజ్ఞాస కాబట్టి ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మజిజ్ఞాస అంటే తన అంతరతమస్వరూపమునకు ఈ బ్రహ్మ అభేదమును తెలియాలనే కోరిక పుట్టు ఓకే అది ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మజిజ్ఞాసగా అనువాదం వస్తు కాబట్టి ఇటువంటి బ్రహ్మజిజ్ఞాస పుడుతుంది అంటే బ్రహ్మజిజ్ఞాస ఎవడికి పుడుతుందో తెలిసినా అండి అంతర్ముఖుడికి పుడుతుంది బహిర్ముఖుడికి బ్రహ్మజిజ్ఞాస పుట్టాడు బహిర్ముఖుడు వాడు ఏదో ఇటోటు తిరుగుతూ ఉంటాడు బహిర్ముఖులు రెండు రకాలు ఒకళ్ళు ఈ సంసారంలో ఉండే ధనము భోగముల వెంట పరుగులు తీసే బహిర్ముఖులు మరీ మరీ డౌన్ డౌన్ గ్రేడెడ్ బహిర్ముఖులు ఇంకో రకం బహిర్ముఖులు ఎవడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడు అని తిరుగుతూ ఉంటారు ఆత్మతీర్థం ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసాజనా ఆత్మతీర్థం నీ అంటే సూత సంహితలో శ్లోకం ఇగో ఇదో తీర్థము అదో తీర్థము అంటూ పరుగులు తీసినారు అంతే తప్ప ఆత్మానే తీర్థాన్ని ఎరుగరు కాబట్టి బహిర్ముఖులకు బ్రహ్మజిజ్ఞాస కలగదు ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మ జిజ్ఞాస ప్రత్యేగాత్మ విషయముగా కలిగిన బ్రహ్మ జిజ్ఞాస బహిర్ముఖులకు కలగదు అంతర్ముఖులకు మాత్రమే కలుగుతుంది అంతర్ముఖులంటే ఎవరు బాహ్యము నుండి విరక్తమైనవాడు బాహ్యము నుండి విరక్తమవుతాయనగా బాహ్యమునందు ఉండే సాధన సాధ్యముల నుండి విరక్తులైనవాడు బాహ్యమునందు సాధన సాధ్యములు ఉంటాయి సాధన సాధ్యములంటే ఎలా ఉంటాయి ఇదిగో ఈ వ్యాపారం చేస్తే ఆ డబ్బు వస్తుంది వ్యాపారము డబ్బు సాధనము సాధ్యము ఇది దృష్టములు దృష్టములైన సాధన సాధ్యములు ఈ యజ్ఞం చేస్తే ఆ స్వర్గం వస్తుంది ఇది అదృష్టమైన సాధన సాధ్యములు ఎలక్షన్లో నెగ్గితే అధికారం వస్తుంది ఇది దృష్టమైన సాధన సాధ్యము వశమానయ సర్వం జనం వశమాన స్వాహాన్ని కర్మ చేస్తే వీళ్ళందరూ నాధీనంలో ఉంటారు అది అదృష్టమైన సాధన సాధ్యం మొత్తానికి ఈ సాధన సాధ్యం రెండు రకముల సాధన సాధ్యముల నుండి వీడు విరక్తుడవుతాడు నాకు యజ్ఞం చేస్తే వచ్చే స్వర్గం వద్దు వ్యాపారం చేస్తే వచ్చే డబ్బు వద్దు డబ్బు ఖర్చు పెడితే వచ్చే భోగాలు వద్దు మూడు కూడా వద్దు మరి ఇంకేం కావాలని ఆ మూడే ఉన్నాయి బయట బయట మూడే ఉన్నాయి నాలుగోది లేదు వ్యాపారం చేయి డబ్బు వస్తుంది డబ్బు వచ్చి పెట్టి భోగం వస్తుంది యజ్ఞం చేసి స్వర్గం వస్తుంది మూడే నాకు మూడు కూడా వద్దు అయితే నువ్వు ఈ లోకానికి పనికిరావు పోయో మూల కూర్చుని నీలో నువ్వు ఉండు అంతే దాట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ దాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈజ్ ఆత్మన్య ఆత్మనా తుష్ట సో అటువంటి బాహ్యములైన సాధన సాధ్యముల నుండి దృష్టాదృష్టములైన సాధన సాధ్యముల నుండి ఎవడు విరక్తి చెంది ఉంటాడో వాడికి మాత్రమే ఇటువంటి బ్రహ్మజిజ్ఞాస దేనికి సంబంధించిన బ్రహ్మజిజ్ఞాస ప్రత్యేగాత్మ విషయా బ్రహ్మజిజ్ఞాస ఎందుకంటే బ్రహ్మజిజ్ఞాస అంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు లోకములు చతుర్ముఖుడు ఆయన దర్శనం చేస్తాను అలాంటి జిజ్ఞాస కాదు ఇది ప్రత్యేగాత్మ విషయమైన బ్రహ్మజిజ్ఞాస పుడుతుంది అటువంటి బ్రహ్మజిజ్ఞాసని ఇక్క నేషితం అనే ఉపనిషత్తు నిరూపిస్తున్నది మరైతే ప్రశ్నెందుకు డైరెక్ట్ గా చెప్పచ్చు కదా మనస్సున్నది ఈ మనస్సుని నిరూప మనస్సును నియంత్రించేటువంటి ఆత్మ చైతన్యము గలదు అని కదా ఫిజిక్ నోటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఎలా చెప్తారు అసలు ఇవన్నీ ఎందుకు కదులుతున్నాయి అని ఒకడికి అని మొదలుపెట్టి చెప్తారా అలా చెప్పడం రకటగటా లాస్ చెప్పుకుంటూ పోతారు ఇక్కడ కూడా అలాగే చెప్పొచ్చు కదా ఎవడో శిష్యుడు ఉన్నాడు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు అని దీనినంతా నువ్వు కల్పించుటైనా అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మొదలైన శాస్త్రాలు ఉన్నాయి చూసారా అవి అనాత్మ వస్తువుకు చెందిన శాస్త్రాలు కాదు ఇది ఆత్మ వస్తువుకు చెందినవి అవి జీవితంలోని అంశాలకు చెందినవి ఇది జీవితానికి చెందినది కాబట్టి ఇది జీవి తన స్వరూపమునకు చెందినది అనుభవానికి చెందినది అనే విషయాన్ని హైలైట్ చేయటం కోసం ప్రశ్న ప్రతివచన రూపంగా చెప్తాడు అని నేను ఒక సెన్స్ లో భాష్యకారులు అంటారు చూద్దాం శిష్యాచార్య ప్రశ్న ప్రతివచన రూపేణి అలా ఎందుకు చెప్పడం ఇప్పుడు కథనం అంటే చెప్పాలి ఆత్మతత్వాన్ని చెప్పు ఆత్మయే బ్రహ్మ తత్వము శ్రీ అలా చెప్పు దీనికోసం శిష్యుడు ఆశ ఆచార్యుడు క్యారెక్టర్లను పెట్టడం ఆ శిష్యుడు ప్రశ్న వేసేటం ఆచార్యుడు ప్రతివచనం చెప్పాడు అలా ఎందుకు కేనేషితం అని శిష్యుడి ప్రశ్న సో దానికి సమాధానంగా చక్షుషక్షుఃని ఆచార్యుడి సమాధానం ఉత్తరం ఈ రకంగా ఎందుకు చెప్పడం అలా ఎందుకు చెప్పడం అంటే సూక్ష్మ వస్తు విషయత్వాత్ సుఖప్రతిపత్తి కారణం భవతి చూడండి ఇక్కడ ఈ వస్తువు ఈ ఆత్మతత్వము అత్యంత సూక్ష్మమైన సూక్ష్మమైనది వస్తువు సూక్ష్మమైనది కాబట్టి ఆ సూక్ష్మమైన వస్తువుని గురించి చెప్పాలి అప్పుడు శిష్యుణ్ణి ఆచార్యుణ్ణి కల్పించుకుని ప్రశ్నని ప్రతివచనాన్ని పెట్టి మీరు ఆ రకమైన ఒక సంవాద రూపంగా బిల్డప్ చేసుకొస్తే సబ్జెక్ట్ మ్యాటర్ని అది సుఖముగా తెలియుటకు హేతువు అగొని సుఖంగా తెలుస్తుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా చెప్పడం ప్రారంభిస్తే అది అంత సుఖంగా తెలియదు అని వారు అంటున్నారు అదొక ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ రూపంగా చెప్పింది ఎప్పుడూ కూడా బుద్ధికి బాగా తేలిగ్గా వస్తుంది అలా క్వశ్చన్ లేదు ఆన్సర్ లేదు ఉన్న విషయాన్ని పారాగ్రాఫ్ కింద రాసేసి అక్కడ ప్రింట్ చేసి కూర్చోబెట్టి చదువుకోపో అన్నారు వాడు చదువుకుంటాడు అంత బాగా తెలియదు కొన్నింటికి అది సరిపడుతుంది కొన్నింటిగా మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపడుతుంది మాన్యువల్ ఇచ్చేస్తే చాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ వాళ్ళు ఉంటారు ఓ మాన్యువల్ ఒకటి ప్రింట్ చేసి వాడి చేతిలో పెడతారు వాడికి సరిపడుతుంది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి ఓ మాన్యువల్ ఉంటుంది బుద్ధిమంతడు కలిసి సరిపడుతుంది నాలాంటి కోటికాడికి మాన్యువల్ నాకు ఏమీ తెలియదు నేను వాడిని అడుగుతా లేరా దీంట్లో డేట్ ఎలా పెట్టుకోవాలో చెప్పరా అంటే వాడెవడో చెప్పాలి చెప్తేనే నాకు అర్థం అవుతుంది దీన్ని చేయాలి ప్రెస్ ఎక్కడ ప్రెస్ చేయాలి వీడు వాడు చెప్పాలి ఎందుకంటే సూక్ష్మంగా ఉన్నప్పుడు ప్రశ్న ప్రతివచన రూపంగా ఉంటే తేలికగా తెలుస్తుంది అది ఒక అంశం తర్వాత కేవల తర్కాగమ్యత్వం చాలా ఇంట్రెస్టింగ్ భాష్యం ఇక్కడ ఇలాగెక్కడా చెప్పలేదు ఈ ఈ సందర్భంలోనే చెప్పారు ఈ ప్రశ్న ప్రతివచన రూపంగా ఉంటే ఏమవుతుందంటే అదే నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను అది జీవితానికి సంబంధ జీవితము అనుభవములకు సంబంధించిన విషయం తప్ప కేవలము బుద్ధితో ఖండన మండనములతో కూడిన తర్కముతో కూడిన విషయము కాదు అనే సంగతిని కూడా మీరు ప్రశ్న ప్రతివచన రూపంగా ప్రతిపాదించటం ద్వారా మీరు చెప్పినట్లు అవుతుంది ఇప్పుడు కేవలము బుద్ధితో గ్రహించేసేటువంటి తర్కము ఉన్నదనుకోండి అక్కడ ప్రశ్నలు ప్రతివచనాలు ఉండవు తర్క సంగ్రహ అనే ఉంటుంది దాంట్లో ఎలా ప్రారంభమవుతుందంటే తెలుసిన సప్త పదార్థ అని ప్రారంభం ఏడు పదార్థం దాన్ని అప్డేట్ చేసుకోవాలి అప్పుడు ఎప్పుడో ఏడు అన్నారు ఇప్పుడు ఇంకా ఏవేమో కొత్త కొత్తవన్నీ కనిపెట్టినప్పుడు అప్డేట్ చేసుకోవాలి వీళ్ళు ఇప్పటికీ సప్త పదార్థ అని అలాగే ద్రవ్య గుణ అంటో కర్మ సమవాయ అభావం కూడా ఓ అభావం పదార్థం ఏంటండి ఏడు మోహం రాజుకు రాసి అవును గరిమల్ల గరిమల్ల వెంకట సత్య సూర్య సుబ్రహ్మణ్య సోమయాజ శర్మ అయ్యి ఉంటారు అలాగే మీకేం గుర్తులేదా ఓకే ఆయన తెలుగులో రాశారు తర్క సగ్రహాన్ని ద్రవ్య గుణ కర్మ సంస్కార సమవాయ అభావ అనే గుణ కర్మ సంస్కార సమవాయ ఆరు ఇంకోటి ఉంది సో మొత్తానికి ఏడు పదార్థములు అని మొదలవుతుంది డైరెక్ట్ ఇంకేమీ లేదు డైరెక్ట్ ఇంక అక్కడ ప్రశ్న లేదు ప్రతివచనం లేదు తక్కువ అంటే అలాగే ఉంటుంది అంటే కేవలము బుద్ధికి పదును పెట్టి తెలుసుకోదగిన విషయంలో ప్రశ్నలు ప్రతివచనాలు ఉండవు గడ్డ ముచ్చిన బచములాడి చెప్పరు అలాగా ఆచార్యులు చెప్పినట్టుగా అరే నాన్న కూర్చొరా నువ్వు అనుకుంటున్న తప్పుడో నా బంగారం తండ్రి రామ్మా ఇల్లాగా అని దగ్గరగా ఇల్లాగా ప్రాధాన్యపడుతూ చెప్తారా నేను చెప్పినట్టు చెప్తారా అండి తర్వాత చెప్పరు నేను అలా చెప్తూ ఉంటాను దీన్ని కోక్సింగ్ అండ్ క్యాజువలింగ్ అంటవద్గీత శ్లోకాన్ని పట్టుకుని గంట అన్నారు చెప్తాను వాళ్ళందరినీ బతిమిలాడి గెడ్డం పట్టుకుని బతిమిలాడి నా అన్నల్లారా తమ్ముళ్ళారా తల్లులారా తెలుసుకోండి అని నేను బతిమిలాడి చెప్తాను అలా చెప్తారా తర్కంలోనూ చెప్పరు కాబట్టి ఈ ఆత్మ అనేది కేవల తర్కానికి తెలిసేది కాదు అప్పుడప్పుడు బతిమిలాడి బతిమిలాడి నాకు ఒళ్ళు మండి అప్పుడప్పుడు కోప్పటితో కూడా చెప్తూ ఉంటాను హెచ్చరికలు అవి చేస్తే హెడ్ మాస్టర్ చెప్పినట్టు కూడా చెప్తూ ఉంటాను అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది అనే విషయం కూడా కేవల తర్కం చేత ఇది బుద్ధికి రాదు అనే విషయాన్ని కూడా నిరూపించుట కొరకే ప్రశ్న ప్రతివచన పద్ధతి అవలంబింపబడినది దీన్ని బైనరీ మెసడ్ అంటారు బైనరీ రెండు ప్రశ్న ప్రతివచనం నేను తర్కంతో ఎందుకు బుద్ధికి రాదు కానీ నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి ఇప్పుడు ప్రియుడు ప్రియురాది మనస్సును తెలుసుకోవాలంటే తర్కాన్ని ఉపయోగించి తెలుసుకోవాలా ప్రేమను ఉపయోగించి తెలుసుకోవాలా ప్రేమను ఉపయోగించి తెలుసుకోవాలా తర్కాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి ఇప్పుడు డైమండ్ రింగ్ ఇవ్వాలనుకోండి ప్రియుడు ప్రియురాలకు డైమండ్ రింగ్ ఇవ్వాలి ఒకటి ఫైవ్ నైంటీ నైన్ ఉన్నది ఇంకొకటి నైన్ థౌజండ్ వన్ డాలర్స్ ఉన్నాయి అది తక్కువ ఉపయోగిస్తే ఏమిటి డైమండ్ రింగ్ ఓకే ఎంగేజ్మెంట్ రింగ్ అని చెప్పేసి ఫర్ ది మూమెంట్ సమ్ ఇంపార్టెన్స్ దాని మీద బిల్లును ట్యాగ్లో వే ఉండవు ఆ టైంలో దీనికి పెట్టేయటమే పెట్టేస్తే ఆవిడ అందరూ సంతోషిస్తారు ఫోటో ఆప్ అయిపోతుంది అక్కడికి ఎంగేజ్మెంట్ అయిపోయింది దీనికోసం వెయ్యి డాలర్లు ఎందుకు ఫైవ్ చాలు అని దీన్ని తక్కువ ఉంటారు ఓసారి ఇది దృష్టాంతమైందని చెప్పారంటే ఓసారి ఒకడు ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ ఇస్తే ఎంగేజ్మెంట్ ఇండియన్ ఎంగేజ్మెంట్ కాదు అమెరికన్ ఎంగేజ్మెంట్ అంటే హోటల్లో డిన్నర్కి పిలిచి ఆ ఉంగరాన్ని ఆవిడకి తొడిగాడు ఆవిడ ఐ లవ్ యూ ఐ వాంట్టు మ్యారీ యూ అని ఉంగరం తీస్తే ఆ అమ్మాయిని ముందు తొడగబోయాడు ఆగండి తీసుకుని ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే నా వర్త్ ఫైవ్ అలా పారేసి వేసెక్క కాఫీ సగంలో వీధులు పెట్టి కాబట్టి కాబట్టి తర్కానికి కాదు అది ప్రేమ ప్రేమ ఉపయోగిస్తే ఏం చేస్తారు వెయ్యి డాలర్లు పెట్టుకుంటారు ఫస్ట్ది ఫస్ట్ రేటు కొంటారు సెకండ్ రేటు కొంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రేమనే ఉపయోగించాలి తర్కాన్ని వాడకూడదు కొన్ని సందర్భాల్లో తర్కాన్ని వాడాలి చిన్నగానంది మహారాజ్ చెప్పేవారు మీ దగ్గర తర్కాన్ని వాడుకో ఇతరులకు ప్రేమను అది పడతాయి కాబట్టి మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఓ ప్లేట్ ఇడ్లీ తినేసి కడుపు నింపుకుంటే సరిపడుతుంది అని అనుకో అగరవాళ్ళకి పెట్టించేప్పుడు ఐస్ క్రీమ్ కావాలా దోశ కావాలా అని అల్లం మొదలు కాబట్టి ఇతరులకు ప్రేమ తనకు తి అలాగే ఆత్మ ప్రేమతో తెలుసుకోవాలి తప్ప తర్కంతో తెలుసుకోలేదు నిజంగా ప్రేమ అంటే ఆత్మాకి చెంది తర్కము బుద్ధికి చెంది బుద్ధికి లొంగదు ఆత్మ బుద్ధికి అతీతంగా ఉంటుంది ప్రేమకు లొంగు కాబట్టి జిజ్ఞాస తెలుసుకోవాలనే తీవ్రమైన ఇచ్చ అది ప్రేమ ఆత్మ వస్తువుపై ఆ బ్రహ్మ వస్తువుపై ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే తెలుసుకోవాలి ఏమి సమస్య గోపికాభక్తి ఇది ఏది అంటారే అంత సింబాలిక్ దాని అర్థం గోపికాభక్తి అంటే అర్థం ఏంటంటే గోపికులు శ్రీకృష్ణుడు కలిసి గెంతులు వేశారు డాన్సులు చేశారు ఇట్స్ నాట్ లైక్ దాట్ వెరీ ఇంప్రూవర్ ఆల్సో ఎందుకంటే వాళ్ళందరూ పెళ్ళైనటువంటి యువతులు చాలా ఇంప్రూవర్ దాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేయడం చాలా తప్పు పీపుల్ డూ దాట్ దెన్ దే ఆర్ ఇగ్నరెంట్ అక్కడ అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు ప్రేమకు దొరుకుతాడు తప్ప తర్కానికి దొరక పాండిత్యానికి దొరకడు అంటే యజ్ఞపత్నియుద్ధారము అని ఉంది భాగవస్కంధంలో యజ్ఞ పత్రులు యజ్ఞం చేసి యజమానులు వీళ్ళందరూ ఋత్విక్కులు పండితులు వాళ్ళ పత్రునులు ఈ ఋత్విక్కులు పండితులు మంత్రాలు చెప్తారు దానికి వ్యాఖ్యానాలు చేస్తారు హోమాలు చేస్తారు తప్ప ప్రేమ అంటే ఒకటో వేరే ఆ యజ్ఞ పత్రునులు పాపం వాళ్ళ అమాయకులు వాళ్ళకి శాస్త్రాలువి తెలియవు వాళ్ళకి తెలుసున్నది ప్రేమ శ్రీకృష్ణుడు వాళ్ళని ఉద్ధరిస్తాడు వేళని మీరు కర్మలు చేశారు స్వర్గానికి పోండి మీ పుణ్యాల్ని పాపాలని మీరు అనుభవించండి అని వాళ్ళ గారిని వాళ్ళని వదిలేస్తాడు ఈ యజ్ఞపత్రనులకు మోక్షాన్ని ఇస్తాడు ఆ కథది అంటే అర్థం ఆడవాళ్ళ మీద శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉందని అలా అర్థం చేసుకోకూడదు తప్పది శ్రీకృష్ణుడు అక్కడ బ్రహ్మ ప్రేమకి లభిస్తాడు బ్రహ్మ తర్కానికి లభించడు కర్మకి లభించడు అని అభిప్రాయం ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలిసినా ప్రశ్న ప్రతివచన రూపంగా ఉంటుంది ప్రేమలో ప్రశ్న ప్రతివచనాలు ఉంటాయి తర్కంలో ప్రశ్న ప్రతివచన మోడల్ బైనరీ మోడల్ ఉండదు లిస్ట్ ఇచ్చేయటం పంపించేటండి అంతే తర్వాత ఆచార్యవాన్షోదవాన్ చూడండి ఈ తత్వాన్ని ఆచార్యుడు గల పురుషుడు వ్యక్తి పురుషుడంటే వ్యక్తి మాత్రమే తెలియగలుగుతాడు అంటే అర్థం ఏంటి మీరు పేపర్ బ్యాగ్ కొనేసుకుని ఇంటి దగ్గర కూర్చుని ఫిగర్ అవుట్ చదివేసుకుని మీరే మీలో మీరే ఫిగర్ అవుట్ చేసేసుకుంటే మీకు లభించేది తర్కమే కాని కానీ ఆత్మవస్తువు కాదు కాబట్టి ఆచార్యుని యొక్క ఆవశ్యకత కలదు అని కూడా సూచించినట్లవుతుంది ఏది ప్రశ్న ప్రతివేదన రూపంగా ఉంటే ఇదిగో వీడి శిష్యుడు ఈయన ఆచార్యుడు అని కూడా నిరూపించినట్లవుతుంది ఎందుకంటే శృతి అలా చెప్తోంది చార్యవాన్ పురుషో వేద ఆచార్యుడు గల వ్యక్తి తెలుసుకుంటున్నాడు ఆ జ్ఞానము సాధిష్టం ప్రాపత్ సాధిష్టం అంటే సాధుత్వం అనర్థం సాధుత్వమును ప్రాపత్ అంటే ప్రాప్నవుతు అని అర్థం కూడా వేదమంత్రాల్లో భూతకాలాన్ని వర్తమాన కాలంలోకి మార్చుకోవాలి ప్రాపత్ అంటే లంగ్ ప్రాప్నోతి అంటే ప్రాపత్ అంటే లంగో లుంగో ప్రాప్నోతి అన్నది లట్ కాబట్టి ప్రాపత్ అంటే ప్రాప్నోతి పొందు పొందుచున్నది సాధుత్వమును పొందుచున్నది అంటే సాధుత్వం అంటే ఏమిటి విద్యకి సాధుత్వం అంటే ఏమిటి విద్య మంచిది గొప్పది అంటే అంటే అది ఫలమునిచ్చున్నది వీడు ఆ విద్యని కలవాడికి ఫలముని పొందిస్తుంది అది సాధుత్వం కాబట్టి విద్య ఆ విద్యావంతులకు ఫలమును అనుగ్రహిస్తుంది అనే పరిస్థితి ఎప్పుడైతే ఎప్పుడు ఉంటుందో తెలుసునా ఎప్పుడైతే ఆ విద్య ఆచార్యాతు విదిత ఆచార్యుని నుండి తెలియబడిన విద్య మాత్రమే ఫలామును ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఎక్కడో రోడ్డు కూర్చుని పేపర్ బ్యాగ్ సరివేసుకుని ఆత్మస్వరూపం మాకు తెలియలేదు అని చింతిస్తే ఉపయోగం ఉండదు అనే విషయాన్ని కూడా ఈ ప్రశ్న ప్రతివచన సందర్భము బాగా నిరూపిస్తుంది ఈ మిగిలిన భాష్యం ఉపద్ఘాత భాష్యం రేపు పూర్తి చేసి రేపు మంత్రంలోకి వెళ్ళిపోతాం శిష్యే శాంతిశాన్ని